సదా ధిపతాశివసరం శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే భద్రం కర్నే కర్ణే శృణుయామదేవాద్రం పశ్యే మాక్షజ్రా శరైరంగైస్తునూ యశేమ దేవతాయుస్తి ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్టర్క్ష్యో అరిష్టనేమి స్వస్తినో బృస్పతి ఓ శాంతిశ్శాంతిశాంతి తపశ్రద్ధే ఉపవసన్రణ్యే శాంత విద్వాంస ై్యచరంత సూర్యద్వరే తే విరజా ప్రయామృత సురుషో హియవ్యయాత్మా ఏతదంతాస్తు సంసారగత అపర విద్యా గమ్యా అని వేదాంతంలో ముఖ్యంగా శంకర భగవత్పాదులు చాలా ఫోర్స్ తో ఎంఫోసిస్ తో చెప్పే మాట ఏమిటంటే ఆత్మజ్ఞానం కావాలి నేను ఆత్మజ్ఞానానికి అనుహూడను కావాలి అనుకుంటే ఇహలోకంలో ఉండే సకల భోగములందు విరక్తిని కలిగి ఉండాలి ఎందుకంటే ఏదైనా ఒక భోగమునందు ఆసక్తి ఉంది అంటే దాంట్లో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి ఆ ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా పనిచేసే నెగిటివ్ పాయింట్స్ చాలా ఉంటాయి ఉదాహరణకి నేను దేహమునకు మాత్రమే పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అయ్యి లేకపోతే భోగాసక్తి ఎందుకుంటుంది తర్వాత నా స్వరూపంలో ఆ భోగం చేరితే అభివృద్ధి ఆనందం ఆ భోగం లేకపోతే నాకు లోటు అనేటువంటి ఒక భావన అవగాహన ఉండాలి రెండూ కూడా తప్పే సో చాలా మానవుడు తన స్వరూపం విషయంలో చాలా మౌలికమైన అపరాధాన్ని అంటే దోషభావనని కలిగి ఉన్నప్పుడు మాత్రమే సంసారమునందు ఆసక్తిని కలిగి ఉంటాడు కాబట్టి ఒకవైపున తన స్వరూపము యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవాలనేటువంటి ఒక ఉత్సాహము రెండో వైపున సంసారమునందలే ఆసక్తి ఈ రెండూ కలిసి కుదరవు శంకరు ఓ చోట దృష్టాంతం చెప్పారు నువ్వు ఆయన ఇచ్చిన దృష్టాంతం ఏంటంటే నువ్వు కలకత్తా వెళ్లాలనుకుని పశ్చిమ దిక్కుతో ప్రయాణం చేస్తే ఎక్కడ కుదురుతుంది అని అంటాం టెల్ అబౌట్ పృథ్వీ గుండ్రంగా ఉంది మళ్ళీ తిరిగి డోంట్ టెల్ ఆల్ దట్ దట్ ఈస్ నాట్ ది ఐడియా ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే కలకత్తా వెళ్లాలి అలాగే ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్లి మనమేమో విజయవాడ వెళ్ళాలనుకోండి ఇటు బొంబాయి వెళ్ళి రైలెక్కితే ఎక్కడ కుదురుతుంది సో బొంబాయి వెళ్ళి రైలెక్తే బొంబాయిలో దిగుతారు మొన్నాడు పొద్దున్న విజయవాడ రాదు అదేవిధంగా సంసారము వైపుకి ప్రవహి ప్రయాణం చేస్తూ సంసారంలో ఆసక్తిని కలిగి ఉండి అట్ ది సేమ్ టైం ఆత్మజ్ఞానం కావాలంటే అది వర్కౌట్ కాదు ఓకే ఈ సంసారం పరిధి ఎంతటిది ఎంతవరకు ఈ వైరాగ్యం ఉండాలి ఇహలోక భోగములందు వైరాగ్యం చాలా అవసరం అది మనం చూశాము స్వర్గమునందు వైరాగ్యం చాలా అవసరం అది కూడా చూసాం అసలు ఈ స్వర్గం ఉన్నది ఫస్ట్ క్యాష్యువాలిటీ వేదాంతంలో వెరీ ఫస్ట్ క్యాషువాలిటీ స్వర్గమే ప్రతివాడికి స్వర్గం కోసం పూజలు పునస్కారాలు చేస్తాడు వేదాంతం క్లాసుకు వచ్చిన తర్వాత విశ్వకృష్ణుడు ఉద్దుల బాబు చెప్పి చెప్పుకున్నాడు ఇప్పుడు ఈ స్వర్గం ఇప్పుడు ఇప్పుడు మీరు పుష్కర స్నానానికి వెళ్లారనుకోండి స్వర్గం కోసం స్నానానికి స్వర్గ పుణ్య సుఖాలు లభిస్తాయని స్నానం చేస్తారు పాపాలు పోగొట్టుకుని స్వర్గసుఖాలను అనుభవించాలని కానీ అసలు ఆత్మస్వరూపములందు పాపములే ఉంటేగా పోగొట్టుకోవడానికి ఆత్మస్వరూపంలో పోపాలే లేవు ఆ స్వర్గంలో పొందదగ్గర ఏమీ లేనే మరి ఇంకా పుష్కర ఎందుకంటే ఆ పరమేశ్వరుని యొక్క విభూతిని ఆస్వాదించటానికి నది ఈశ్వరుని యొక్క ఒక విభూతి అక్కడ ఆ నది ఎందుండే ప్రేమతో రిలిజియస్ ఫెరవర్తో కొన్ని వేల అక్కడ సమావేశం అవుతారు వాళ్ళందరినీ చూస్తుంటే ప్రతివాడు కూడా ఎదురుకుండా కనపడేటువంటి భౌతిక విషయములను తీసి పక్కన పెట్టి బస్సులు ఉంటాయి కార్లు ఉంటాయి సుఖాలుంటాయి భోగాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సంహౌ ఎవ్రీబడీ సమ్హౌ దే సీమ్ టు రికగ్నైజ్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టి వెళ్లి ఆ గోదావరి నీళ్లలో దుముకుతారు వెళ్లి వెళ్లి తలకాయ తడుపుకునే అన్ని కష్టాలు ఆ నీళ్లు బాగుండవు అయినా సరే స్నానం చేసి వస్తారు స్నానం చేసి టైం కాదు అయినా స్నానం చేస్తారు స్నానం చేసిన తర్వాత అక్కడ ఇదే బాత్రూమ్ లో షోవర్ చేసినట్టుగా ఏమి ఉండదు కదా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది అయినా చేస్తారు అన్ని కష్టాలు పడి సంహౌ దే హ్యావ్ ఎన్ ఐడియా దట్ సమ్ అన్సీన్ పవర్ ఈజ్ రన్నింగ్ ది హోల్ షో ది రియాలిటీ ఆఫ్ దిస్ హోల్ షో ఈస్ అల్స్ అనే సత్యాన్ని వాళ్ళు తెలియకుండానే గుర్తించినట్టుగా మనకు హ్యూజ్ సొసైటీ ఒక పెద్ద మానవ సముదాయంలో ఆ సత్యాన్ని మనం దర్శించవచ్చు అదొక ఈశ్వర విభూతి వీటిని దర్శించడం కోసం వెళ్తామే కానీ పాపాలను పోగొట్టుకుందుకు స్వర్గ పుణ్యాల కోసం వెళ్లాం ఆత్మ జ్ఞానానికి దానికి అసలు పోలికే సో దట్వే స్వర్గమునందు ఆసక్తి ఉండరాదు ఇంత ఇది ఇలాగ వెళ్లాలి సంసార ఏతదంతా అంటారు మీరు సంసారంలో అత్యధికమైన పుణ్యాన్ని మ్యాక్సిమం పుణ్యాన్ని చేసుకుని పొందగలిగే మ్యాక్సిమం ఫలము అంటే హిరణ్య గర్భస్థానము సత్యలోకము దాని ఎందు కూడా వైరాగ్యం ఉండాలి అంతవరకు అపర విద్య యొక్క పరిధి టు దట్ ఎక్స్టెంట్ వీ డెవలప్ నాన్ అటాచ్మెంట్ దెన్ యూ బికమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఇప్పుడు సడన్ గా గారు పిలిచి మీ క్యాబినెట్ మినిస్టర్ ఇస్తా ఉన్న మహాత్మా రండి అంటే శుభం భూజాతను ఆశీర్వదించి పంపించే చేయాలి కానీ ఆ దొరికిందే ఛాన్స్ అని వెళ్ళిపుచ్చుకోవడం కాదు సో టు దహలోకంలో అలాగే ఇంద్రపదవి అక్కర్లేదు హిరణ్య గర్భస్థానం వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అక్కర్లేదంటే తోసౌ ఒకరి పారేస్తామని కాదు వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దెన్ హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆత్మ జ్ఞానం ఎందుకంటే ఈవెన్ వైఎల్ రిజెక్టింగ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ హీ ఈజ్ రీఎన్ఫోర్సింగ్ ద పూర్ణత్వం ద ఫుల్నెస్ ఆఫ్ వన్ సెల్ ఇది చాలా మౌలికమైనటువంటి అధికారము నిత్యానిత్య వస్తు వివేకము ఇహాముత్ర ఫల భోగ వైరాగ్యము ఇహ ఇహభోగముల ఎందు అముత్ర అంటే పరలోక భోగముల ఎందు కూడా కర్మ వలన ఎంత ఫలాన్ని మనం పొందటానికి అవకాశం ఉందో అంతటి ఫలమునందు విరక్తి కలవాడు మాత్రమే నా కర్మణా వర్ధతే నో నాకు కర్మఫలం వల్ల అభివృద్ధి కానీ కర్మఫలం లేకపోయినట్లయితే హ్రాసము అంటే కుంచుకుపోవటం కానీ నాకు లేదు అనేటువంటి పూర్ణ ఆత్మస్వరూపమునందు నిష్టగలవానికి మాత్రమే ఈ జ్ఞానమునందు అధికారము కలదు అని చెప్పడం కోసం ఈ శృతి కర్మలని ఉపాసనలని బోధించి వాటి ఫలాన్ని అలా వర్ణించుకుంటూ వచ్చింది కర్మఫలమైన స్వర్గాన్ని వర్ణన మనం చూసాం ఉపాసనా ఫలమైనటువంటి కర్మ ఉపాసన సముచ్చయ ఫలమైనటువంటి సత్యలోకఫలాన్ని కూడా మనం వర్ణనను చూశాం కొంతమంది ఈ వర్ణనలకి కర్మఫల వర్ణనలకి కొంతమంది ఆకర్షితులు అవుతారు నీవు మరణించిన వెంటనే నువ్వు మరణించేది ఎక్కడో ఏ మంచం మీదో ఏ హాస్పిటల్లో మరణించినా నీకోసం ఆ డ్యామ్ సెల్స్ అఫసర్సులు వెయిట్ చేస్తూ ఉంటారు విమానం ఒకటి ఆ విమానంలోకి నిన్ను ఆఫ్వానిస్తా ఏహ్ ఏ మనం చూసాం కదా ఆ విమానంలో నిన్ను ఎంతో మర్యాద చేసి అయ్యా దయచేయండి మీరు గొప్ప యజ్ఞం చేసినటువంటి మహాత్ములు మీరు మహాపుణ్యాలు మహాదానాలు చేశారు ఆ ఆయే ఆయే అని చెప్పేసి తీసుకువెళ్ళి చేస్తారని వర్ణన ఉంది ఆ ఇది చాలా బాగుంటుంది అని అనుకున్నాడంటే వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు హీ కెన్ పర్సీవ్ దట్ ఆత్మజ్ఞానానికి అది ఒక లోటే అని చెప్పడం కోసం ఈ విస్తారమైన వర్ణనంతా అయింది ఇక మొన్న నేను మీకు మనం ఏం చేశానంటే ఇదే మోక్షము హిరణ్య గర్భ స్థాన ప్రాప్తి ఏదైతే కలదో అదియే ఏ మోక్షము అని కొంతమంది అంటారు అది సరికాదు ఎందుకంటే మోక్షము అంటే సర్వాత్మభావం మోక్షం గాని ఇక్కడ ఉన్నవాడు ఏమని చెప్పండమ్మా అయితే ఒక్కసారి చూడండి ఇగ మన అతను ఉన్నాడు అతనితో మాట్లాడితే హీ విల్ డీ దాట్ అయినా ఒకసారి చూసిరండి నాగేశ్వరరావు గారు సో హిరణ్య గర్భలోక ప్రాప్తియే మోక్షము ఆ హిరణ్య గర్భలోకానికి ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు ఒకళ్ళు కైలాసం అంటారు ఒకళ్ళు వైకుంఠం ఒకళ్ళు గోలోకం మీరు ఆశ్చర్యపోతారు అగ్ని ఉపాసకులు అంటారు అగ్నిలోకం అని అంటారు ఈ రోజుల్లో ఎవళ్ళు అలాంటి వాళ్ళు లేరు కాబట్టి నేను ఆ పేరు చెప్పలేదు అగ్ని ఉపాసకులు ఉండివారు ఒకప్పుడు వాళ్ళు అంటారు అగ్నిలోక అగ్నిలోకం అని ఒకటి ఉంది అదే మోక్షం అగ్నిలోకమే మోక్షం అంటే అది వినడానికి కూడా బాగులేదు మరి వాళ్ళకి నచ్చింది అది అంటే ఎందుకంటే అగ్నిలోకంలో ఏముంటుంది భగభగ మంటలో అవి ఉండి ఉండాలి అవి ఎంత ఇబ్బందికరంగా ఉంటాయి అంటే నీకు ఒక దివ్యదేహం వస్తుంది ఇబ్బంది ఉండదు ఎందుకండి ఎందుకు అలాంటి దేహం పొంది అక్కడికి వెళ్ళి ఆ తగ్గితే ఇక్కడ కూర్చుంటే లేదు లేకపోతే వాళ్ళతో కూర్చుంటే బట్ వాళ్ళ దృష్టిలో మోక్షము అంటే అగ్నిలోక ప్రాప్తి ఇది కాక శివపురాణంలో ఉమా సంహితాలు శిక్షణ ఉంది దాంట్లో ఉమా ఉమాదేవి యొక్క మహిమని బాగా వర్ణిస్తారు ఉమాలోకము అని ఒకటి పెట్టారు ఇప్పుడు శివుడికి లోకం ఉండి ఉమాదేవికి లోకం లేకపోతే లోటే కదా కాబట్టి ఉమా ఉమాదేవికి కూడా ఓ లోకం కాబట్టి ఆ ఉపాసన చేసి వారు ఆ లోకాన్ని పొందుతారు కాబట్టి శాక్తీయులు ఏమంటారంటే ఆ శక్తి లోకాన్ని పొందటమే మోక్షము వీళ్ళందరూ కూడా ఒక నామాన్ని ఒక రూపాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు ఆ నామరూప బుద్ధి అది నామరూపములు వాస్తవం యథార్థము కావు తెలియటం అది చాలా గొప్ప విషయం అదే సామాన్యమైన మాట కాదు ఎందుకంటే లోకంలో మీకు నూటికి తొంభై తొమ్మిది మందికి నామరూపములు వాస్తవం అనే బుద్ధితోటి నడిచిపోతూ ఉంటారు అంచేతనే వీళ్ళు ఏం చేస్తారు రూపాన్ని ఒకటి భావన చేసి ఒక పేరు పట్టుకుంటారు ఇప్పుడు విష్ణువు శివుడు అనే విద్వేషాలు మనకి సమాజంలో కనపడుతూ ఉంటాయి ఈ రోజున కనపడతాయి విష్ణు శివ భేదములు ఈనాడు కూడా మీకు కనపడతాయి ఇప్పుడు విష్ణు విష్ణువుని కలిసి మాట్లాడినవాడా ఆయన శివుణ్ణి కలిసి మాట్లాడినవాడా ఈయన విష్ణువు అన్నాడంటే హీ టాక్స్ అచీవ్ హీ హీను ఇప్పుడు ఉదాహరణకి నేను వాజ్పేయి గారు అన్నాననుకోండి అంటే ఐ నో ఏ పర్సన్ కాల్ వాజ్పాయ్ ఐ కెన్ గోన్ మీట్ హిమ్ విత్ సమ్ ఎఫర్ట్ యూ కెన్ ఆల్సో గోన్ సీ హిమ్ ఇఫ్ నాట్ మీట్ హిమ్ సో దెర్ ఈజ్ ద జెంట్లమెన్ కాల్ వాజ్పాయ్ నేను మీట్ అయ్యానని మీ దగ్గర యథార్థం చెప్పొచ్చు లేకపోతే కోతలు కోయొచ్చు బట్ స్టిల్ దెర్ ఈజ్ ద జెంట్లమన్ కాళ్లే వాజ్పాయ్ ఆ రకంగా విష్ణు అనే ఒక ఆయన్ని నేను కలిసొచ్చాను ఆయన చాలా సర్వసమర్థుడండి మిగతా వాళ్ళందరూ కూడా ఆయన కంటే తక్కువ వాళ్ళే అని As యాజ్ ఇఫ్ అలాగే no విష్ణువు కాదండి విష్ణు నేను ఎరుగుదిన ఆయన్ని ఆయన అంత పవర్ఫుల్ కాదు అసలు పవర్ఫుల్ శివుడు ఆయన ఆయన ఉన్నాడు ఆయన అని ఆయన అంటాడు వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు యాజ్ ఈ వీళ్ళిద్దరూ ఇద్దరు పెద్దమైన కలిసి వచ్చినట్టుగా ఒకళ్ళు సోనియా గాంధీ గారిని నాయకుడిగా పెట్టుకుని ఇంకోళ్ళు వాజ్పేయి గారి నాయకునిగా పెట్టుకుని దెబ్బలాడుకుంటున్నట్టుగా దెబ్బలాడుకుంటారు బట్ చిత్రం ఏమిటంటే ఈయనంటున్నటువంటి పేరు అదొక నామరూపము ఆయన అంటున్నది నామరూపము ఎన్నో నామరూపాలే కదండి Shiva as a person is a nāma-rupa, Vishnu as a person is a nāma-rupa, and they get stuck with the nāma-rupa. Whereas Hiranyagarbha is a somewhat better nāma and rupa, in the sense that it includes the entire universe. Vishnu includes the entire universe, but people forget it. Vishnu is a very good person. Sarvamo āyāna yaka swaroopameh. ఆ రకంగా దే దే స్టాప్డ్ లుకింగ్ ఎట్ ఇట్ దట్ వే సంహవ్ అప్పుడెప్పుడు అలా చూసినా ఎంఫసిస్ ఇంకో రకంగా ఉంటుంది మిస్టర్ విష్ణు అయిపోతుంది శివ కూడా మిస్టర్ శివ అయిపోతుంది వన్స్ యూ కన్వర్ట్ విష్ణు టు మిస్టర్ విష్ణు యూ గోట్ యుట్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్ సేయింగ్ విష్ణు టు మిస్టర్ విష్ణు శివ టు మిస్టర్ శివ ది హోల్ థింగ్ గెట్స్ విషియేటెడ్ అలా నామరూప బుద్ధి చాలా హానికరమైనది అస్ట్ సో ఈ హిరణ్య గర్భ స్థానము ఇదే సర్వోత్కృష్టమైనది ఇదే మోక్షము అనేటువంటి భావం ఏదైతే కలదో అది సరికాదు ఎందుకంటే వేదం అలా చెప్పట్లేదు అని మనం చూసాం ఇత్యాదిశ్భ్య తర్వాత అందాం ఆ ఇంకో మాట అంటున్నారు ఇది మోక్ష ప్రకరణం కాదన్నారు ఈ మంత్రం ఇది మోక్ష ప్రకరణం కాదు ఇట్ ఈజ్ నాట్ ది కాంటెక్స్ట్ ఆఫ్ మోక్ష ఏమా లిఫ్ట్ లో ఇరుక్కుపోయారా ఇప్పుడు లిఫ్ట్ పనిచేసిందా ఓకే గుడ్ గుడ్ సో ఈ ప్రకరణం మోక్ష ప్రకరణం కాదు ముండకల్లో ఈజ్ డిస్కసింగ్ ఏ ఫ్యూ థింగ్స్ రెండో ఖండలోకి వచ్చాము ప్రారంభంలో ఏముంది కర్మకాండ యొక్క స్వరూపాన్ని నిరూపించడం ప్రారంభించారు కర్మకాండ అగ్నిహోత్రము ఆహుతులు ఇవేవి ఈ కర్మఫలంగా మనకి స్వర్గం లభిస్తుందని చెప్పారు సో కర్మకాండకి ఫలంగా కర్మఫలంగా స్వర్గాన్ని చెప్పారు ఆ తర్వాత ఏం చెప్పారు కర్మతో కూడిన ఉపాసన తపశ్రద్దే ఏ ఉపవసన కర్మా ఉపాసన వాటి యొక్క రెండింటినీ కలిపి అనుష్ఠించేటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో గృహస్థులు కావచ్చు వనప్రస్తులు కావచ్చు లేకపోతే ఓ హంస స్థాయికి తక్కువ స్థాయి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అంటే సన్యాసుల్లో కూడా చాలామంది కర్మకి పట్టు కట్టుబడి ఉంటారు ఇంకా కర్మనే అలా అనుష్టిస్తూ అటువంటి సన్యాసులు కావచ్చు వీరందరూ కూడా హిరణ్య గర్భస్థానాన్ని పొందుతారు అని చెప్పారు ఇది కర్మా ప్లస్ ఉపాసనల యొక్క ఫలాన్ని చెప్పే ప్రకరణం కానీ ఆత్మ జ్ఞానము యొక్క ఫలము మోక్షము అని చెప్పే ప్రకరణం కాదు ఇదే ఇదే మోక్షమైతే ఇంకా మిగిలిన ఉండకానికి అసలు స్థానమే లేదు కాబట్టి ఇక్కడ హిరణ్యగర్భలోకము అనే ఒక మహాఫలాన్ని వర్ణిస్తున్నప్పటికీ ఇది మోక్ష ప్రకరణం కాదు కనుక ఈ హిరణ్య గర్భలోకమే మోక్షమనుట తగదు అప్రకరణ చ దాన్నే వివరిస్తారాయన అపర విద్యా ప్రకరణై ప్రవృత్తే నకస్మాత్ మోక్ష ప్రసంగోస్తి అది ఇది అపర విద్యా ప్రకరణం పరా పరా రెండు విద్యలు చెప్పి మొట్టమొదట అపర బోధించి ఆ అపరవిద్యని పుచ్చి పరవిద్యని బోధిస్తారు అని మనం ఆ వరస చెప్పుకుంటూ వచ్చాం ఆ వరసలో ఇది అపర విద్యా కర్మ ఉపాసన రెండు కూడా అపర పడతాయి ఈ అపరవిద్యా ప్రకరణం దాంట్లో చెప్పే ఫలము కూడా అపర ఫలమే అవుతుంది కానీ సర్వోత్కృష్టమైన మోక్ష ఫలం అవ్వదు అదే ఆయన అంటారు ఇది అపరవిద్యా ప్రకరణే ప్రవృత్తే ప్రవృత్తే అంటే ఆరంభమైనది అపరవిద్యా ప్రకరణాన్ని ఆరంభం చేసి చెప్తూ చెప్తూ హఠాత్తుగా వితౌట్ ఎనీ మీనింగ్ఫుల్ రీజన్ సడన్ గా గురించి ఎందుకు చెప్తారు చెప్పరు ఎందుకంటే మోక్షము పరవిద్యాఫలము అథ పరా య తదక్షరం అధిగమ్యతే అది మోక్షఫలం అది పరవిద్య యొక్క ఫలం పరవిద్యాఫలమైనటువంటి మోక్షాన్ని అపరవిద్యా ప్రకరణంలో హఠాత్తుగా చెప్పటం అన్నది అది పద్ధతి కాదు అలా చెప్పరు వాక్యమీమాంస అంటారు ఇది ఇందుకే ఉన్మత్త ప్రలాపంగా ఉండదు ఏదో అర్థం అర్థం లేకుండా ఉండదు ఒకసారి ఓ క్యాసెట్ విన్నాను ఆ క్యాసెట్ రికార్డు చేసిన ఆయన కూడా ఎదుగుతున్నాను చాలా స్టీరియో స్టీరియో టైప్ ఆఫ్ రికార్డింగ్ మళ్ళా రికార్డింగ్ కాదు చాలా హై స్టాండర్డ్ రికార్డింగ్ రికార్డింగ్ రూము టెక్నీషియన్స్ వచ్చి చాలా అన్ని అరేంజ్ చేసి రికార్డింగ్ ఈ రికార్డింగ్ ఏమిటంటే మొట్టమొదట అంటూ అదే స్టీరియోఫోనిక్ సౌండ్ లో చాలా గంభీరంగా వినిపించటము ఆ తర్వాత ఇప్పుడు గాయత్రీ మంత్రము యొక్క మహిమ వివరించబడును అని దట్ ఈస్ ది ఇంట్రడక్షన్ ఇంకా గాయత్రీ మంత్రం గాయత్రీ ఇప్పుడు స్టీరియోఫోనిక్ సౌండ్ లో గాయత్రీ మంత్రం మామూలుగా మనం చెప్పుకున్నట్టు చెప్తే ఎక్కడ గుర్తుంది దాన్ని కొంచెం జాగ్రత్తగా సాగతీసేదో చెప్పాలి ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఇప్పుడు అంభుర్భు వసువ తత్స వితుర్వరేణ్య అంభుర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ చెప్తాను ఇది స్టీరియోఫోనిక్ పనికి రాదు ఇది దీన్ని ఇంకొంచెం జబర్దస్తిగా చెప్పాల్సి ఉంటుంది ం భూర్భూ వాసు వాహా అలాగేదో చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పడం అది అయింది ఇప్పుడు గాయత్రీ మంత్రము యొక్క అర్థము అని మొదలుపెట్టారు అది గాయత్రీ మంత్రానికి అర్థమేం కాదు ఆయన చెప్పింది అలా మంత్రాలకి దానికి సంబంధం లేదు సరిగ్గా ఎలా ఉందో చెప్పమంటారా ఆ మంత్రము అర్థమో ఎలా ఉందో చెప్పమంటారా మీరు రేడియో ఆ స్టేషన్స్ మార్చే నాబ్బు ఉంటుంది ఆ నాబ్బు తిప్పుతున్నప్పుడు తక్కువ మనం స్టేషన్ వస్తుంది అక్కడి నుంచి వాయిస్ వస్తుంది ఈ లోపల నాబ్బు పక్కకి జరుపుతారు ఇంకో స్టేషన్ తగిలి ఇంకో వాయిస్ వస్తుంది అలా ఉంది అది గుడ్ మై పాయింట్ దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ఆ క్యాసెట్ అలా ఆ మంత్రంలో పదాలు ఉన్నాయి కదా భూహు భువహ శువహ ఉంది తత్వ సవితు వరేణ్యం వర్గహాని పదాలు ఉన్నాయి ఆ పదాలకి పదాలని చెప్పి వాటికి అర్థమైనా చెప్పాలి లేకపోతే పదాలు అక్కర్లేకుండా మొత్తం వాక్యానికి అర్థమైనా చెప్పాలి ఏదో చెప్పాలి కదా అందులో పైగా గాయత్రీ మంత్రార్థం ఇప్పుడు వివరించబడుతోంది అన్న తర్వాత మరి చెప్పాలి కదా ఆ చెప్పేదానికి గాయత్రీ మంత్రానికి సంబంధం ఏం నాకు ముక్కు మీద వేలేసుకున్నాను ఇది ఏమిటరే మంత్రం అన్నారు హఠాత్తుగా ఏదేదో పట్టుకొచ్చి చెప్తున్నారు ఈ అప్రకరణంగా ఉంది ఇది అని కాబట్టి లోకంలో ఈ ప్రకరణము అంటే కాంటెక్స్టు ఒక వాక్య ఒక డిసిప్లిన్ ఆఫ్ థింకింగ్ డిసిప్లిన్ ఆఫ్ అరేంజింగ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఇలాంటివి ఫాలో అవటం మానేశారు జనాలు ఆ ఆ సంస్కారాలన్నీ పోయాయి కానీ శాస్త్రంలో అలా ఉండదు శాస్త్రంలో హఠాత్తుగా అపరవిద్య గురించి చెప్తావు ఇంకా ఓ ఇంట్రడక్షన్ దీన్ని ఉపసంహారం చేయాలి పరావిద్యను ఉపక్రమం చేసి చెప్పాల్సి ఆ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అలా ఏమీ లేకుండగా హఠాత్తుగా మోక్షం గురించి ఇక్కడ చెప్పేశారు అలా ఉండదు కొంతమంది కొటేషన్స్ ఇస్తూ ఉంటారు ఏదో పిచ్చి పిచ్చి కొటేషన్స్ ఏదో ఉపన్యాసం చెప్తా చెప్తా మీరు అందరూ మాకు ఓట్లు వేయండి అన్నట్టుగా ఏదో అర్థంబర్తలైన మాటలు చెప్తా శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఏమన్నాడంటే అని ఓ వాక్యం అన్నాం అది కూడా ఏదో అవగత అవగాహన ఆ వాక్యానికి ఆయన అంటున్నదానికి సంబంధం ఏం అలా ఉండకూడదు మనం శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేసినట్లయితే ద డిసిప్లిన్ ఆఫ్ థింకింగ్ వస్ట్ మీదే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ స్ట్రక్చర్డ్ పెర్ఫెక్ట్లీ వైది శృతి అంతేగాని గుడ్డ దుజ్యలో పడ్డట్టుగా చెప్పే ప్రసక్తి కాదు కాబట్టి ఇది అపర ప్రకరణము ఇక్కడ పరవిద్యాఫలమైన మోక్షానికి స్థానము కాదు ఇది అంచేతనే అంటారు అపరవిద్యా ప్రకరణే ప్రవృత్తే అపర ప్రకరణం ఆరంభమై నడుస్తుంటే అకస్మాత్తుగా హఠాత్తుగా మోక్ష ప్రసంగము నాస్తి ఉండదు అయితే ఒక చిన్న విశేషణం ఒకటి ఉంది విరజాహని విశేషణం ఉంటుంది అంటే రజస్సు లేనివారు ఈ విరజాహ అనే పదము మోక్షము ఆత్మజ్ఞానులకు కూడా వాడతారు ఎందుకంటే ఆత్మజ్ఞానుల ఎందు పుణ్య పాపములు రెండింటి యొక్క సంసర్గము కూడా ఉండదు ఆత్మయందు పుణ్యము కానీ పాపము కానీ స్పృశించదు సో ఆ కాంటెక్స్ట్లో విరజాహ అనే పదాన్ని వాడతారు కాబట్టి ఇక్కడ విరజాహన్ ఉంది కనుక ఇది మోక్ష మోక్ష నిరూపణమే లేకపోతే మోక్షము యొక్క వర్ణన వర్ణనయే అని అండం తగదు దో ది వరల్డ్ మే బి కామన్ ఫర్ మోక్ష యాజ్ వెల్ యాజ్ హిరణ్య గర్భలోక బట్ స్టిల్ విరజాహన్ ఉంది కాబట్టి ఇది మోక్షమే అని అన్నానికి వీర్లేదు అని అంటున్నారు విరజస్త్వంతు ఆపేక్షికం విరజ విరజ అంటే దోషము లేనివాడు ఈ నిర్దుష్టము అని అర్థం ఈ నిర్దోషత్వము ఏదైతే కలదో ఇది ఆపేక్షికం ఇప్పుడు దోషము లేకపోవటా అన్నది రెండు రకాలు ఇక్కడ ఇప్పుడు కర్మఫలం ఉందనుకోండి కర్మఫలం చాలా గొప్పది స్వర్గానికి వెళ్తారు స్వర్గంలో మహాభోగాలను అనుభవిస్తారు అని అలా వర్ణించుకుంటూ పోతే అంటే అన్ని పాజిటివే ఏది నెగిటివ్ లేదు కాబట్టి వేరజాహ అని మీరు ఇంతటి స్వర్గఫలము ఇప్పుడు క్షీణే పుణ్యే ఆ పుణ్యం ఖర్చవగానే తొలగిపోతుంది మళ్ళీ వీడు వాపస్ వస్తాడు మరి అది దోషమా కదా స్వర్గఫలంలో ఉన్నటువంటి డెఫిషియన్సీయే కదా అది చెప్పకుండా అది గొప్పది అంటాడు అంటే అది గొప్పది కాదనం కానీ గొప్పదే రిలేటివ్గా గొప్పది పాపం చేసుకున్న నరకం పొందడం కంటే పుణ్యం చేసుకుని స్వర్గం పొందడం గొప్పది రిలేటివ్ తర్వాత హిరణ్య గర్భస్థానము చాలా గొప్పది స్వర్గం ముందు ఎందుకు పనికిరాదు అన్నప్పుడు కూడా అది కూడా గొప్పదే కానీ మళ్ళీ రిలేటివ్గా గొప్పది స్వర్గంతో పోలిస్తే గొప్పది వేరే అది స్వర్గం ఉన్నది రావడం అయితే హిరణ్య గర్భలోకంలో చాలా కాలం ఉండే అవకాశం ఉంటుంది తర్వాత స్వర్గంలో భోగమే కానీ జ్ఞానానికి అవకాశం కాదు స్వర్గంలో మీకు జ్ఞానమే వాళ్ళు బోధించరు ఫైవ్ హోటల్లో కూర్చొని మీకు మంచి మాటలు కావాలంటే ఎవరు చెప్తారు నేను ఒకసారి ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చున్నా కూర్చున్నప్పుడు నాకు మనసులే అరగంట గంట గంట అయిన తర్వాత అనిపించింది మనం ఉండకూడని స్థానంలో ఉన్నాము అని అనిపించింది ఎందుకంటే అది అది మన సాధువులో మనకి ఎందుకు ఇది సందర్భమేమిటి వీ డోంట్ ఫిట్ హియర్ ఇట్ ఈజ్ నాట్ అవర్ ప్లేస్ అని అనిపించింది అనిపించి ఎక్కడికి వెళ్తాను నేనేదో నలుగురితో కలిసి ఇంకా అలాగే కూర్చుని ఉండడం అంతే ఉన్నమ శివా ఉందమ శివాళ్ళుకుంటూ కూర్చోడే కాదు ఎందుకంటే అది భోగస్థానం అక్కడికి అసలు మనం వెళ్లడమే పరిహరించాలి అవాయిడ్ చేయాలి ఏదో ప్రారంభం వల్ల వెళ్ళారనుకోండి ఏదో అంటి ముట్టినట్టుండి తొందరగా వీలైన తొందరలో బయటపడిపోవాలి అది భోగస్థానం అక్కడ ఒక పరమేశ్వరుని నామం భక్తి కాని జ్ఞానం కానీ ఏమీ ఉండదు అక్కడ భోగవాసనే ఉంటుంది అటువంటి చోటికి మనం వెళ్లమైన అవసరం స్వర్గం అలాంటిది ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే స్వర్గం ఈజ్ లైక్ దట్ అది కాబట్టి స్వర్గంలో కూర్చుని నేను రామనామం జపం చేస్తాను ఇవే వర్క్అవుట్ కానీ ఫోర్ ఇట్ ఈస్ ఇన్ఫీరియర్ వేరే హిరణ్య గర్భలోకంలో మీరు ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం కలదు దట్ వే ఇట్ ఈస్ సుపీరియర్ బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ది హైయెస్ట్ రిజల్ట్ కాబట్టి ఆ విరజత్వం అనే విశేషణం ఏది కలదో అది కూడా స్టిల్ ఇట్ ఈస్ రిలేటివ్ ఆపేక్షికం అపేక్షికమంటే రిలేటివ్ ఏదో ఒకదాని అపేక్షయ స్వర్గం కంటే ఇది బెటరు అని అపేక్షయ పూర్ణత్వము నందు అలా ఉండదు పూర్ణత్వంలో దెర్ ఇస్ నో రిలేటివిటీ ఇట్ ఈజ్ అప్సల్యూట్లీ హోల్ పూర్ణం అది సర్వాత్మభావము అది మోక్షము అది కూడా విరజ వర్ణించిన ఆ విరజత్వము అది ఆపేక్షికం నిరపేక్షమైన విరజస్వం అది విల్ కమ్ టు దట్ లేటర్ తెర్ ఇక్కడ విరజ అనే పదం ఉన్నదే మాత్రాన హిరణ్య గర్భలోకమే మోక్షం అనుకోవడానికి వీలు లేదు ఇలా ఎందుకు చెప్పాల్సి ఈ ఈ వాదులు అంటే లోకంలో అనేక అభిప్రాయాల్లో ఈ లోక ప్రాప్తియే మోక్షము అని వాళ్ళు వర్ణిస్తారు అదొక దోషం ఇక్కడి అక్కడికి వెళ్ళాడు అది మోక్షం అంటాడు అంటే పూర్ణత్వం కానే కాదు నెంబర్ వన్ నెంబర్ టూ మోక్షంలో భేదాన్ని వర్ణిస్తారు అంటే అర్థం ఏమిటి నీ మోక్షము నా ఒకటి కాదు గురువుగారి మోక్షం శిష్యుడి మోక్షం ఒకటి కాదు అలా ఇప్పుడు సపోజ్ మీరు లక్ష రూపాయలు దానం చేశారనుకోండి మోక్షము వచ్చును అని చెప్పారు పది లక్షల దానము చేశారనుకోండి మోక్షము వచ్చును రెండు మోక్షాలు ఒకటే అవుతాయా లక్ష రూపాయల మోక్షమును పది లక్షల మోక్షం ఒకటే అంటే అది అన్యాయం కదది ఇది వెళ్ళి డిఫరెన్స్ పెట్టి మోక్షంలో భేదాన్ని అంగీకరిస్తా ఓ ఎంత భేదాన్నైనా అంగీకరిస్తా నేను చోట రాశాను ఏదో పుస్తకం రాస్తో మోక్షము నిర్విశేషము మోక్షంలో ఏ భేదము లేదు మోక్షం పొందటానికి ముందు ఒకడు పుణ్యాత్ముడు కావచ్చు ఒకడు పాపాత్ముడు కావచ్చు ఒకడు గొప్పవాడు ఒకడు ఒకడు ఇలాగేదైనా భేదాలు ఉంటే ఉండొచ్చు కానీ ఇంకా మోక్షం అంటూ వచ్చిన తర్వాత అంతా ఒక్కటే అని శాస్త్రం చెప్తోంది కానీ కొందరు వాదులు మోక్షంలో భేదాన్ని అంగీకరిస్తారు స్వీకరిస్తారు కారణం ఏమంటే కేవలము కరడుగట్టిన భేద దృష్టియే కారణం భేదం ఉండాలి తేడా ఉండాలి తేడా లేకపోతే కుదరదు ఇప్పుడు దేవుడు దర్శనానికి వెళ్ళారనుకోండి స్పెషల్ దర్శనం టికెట్ కొనుక్కునే మిమ్మల్ని మామూలు జనరల్ దర్శనం క్యూలో పొరపాటుని జాయిన్ అయ్యారనుకోండి హౌ డూ ఫీల్ అబౌట్ ఇట్ క్యూ నడుస్తూ టికెట్ స్పెషల్ దర్శనం టికెట్ ఉంది జనరల్ దర్శనం క్యూలో బై మిస్టేక్ పడ్డారు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళతో బాబు నేను మీ మీలో ఉండాల్సిన వాడిని కాదండి చూడండి నా టికెట్ నాకు కొంచెం చోటు ఇవ్వండి నేను అటు వెళ్ళిపోవాలి ఆ క్యూలో వాడిని క్యూలోకి వచ్చేసాను చెప్పేసి మీరు వెళ్ళిపోతారా వెళ్ళిపోరా అలాగే మోక్షల్లో కూడా అలాగట్టి భేదాన్ని స్వీకరిస్తారు ఎందుకంటే భేద దృష్టి కరడుగట్టిన భేద దృష్టి ఏ భేదములు వాడికి నాకు ఏ భేదము లేదు అంటే మనసొప్పదు సో మన చేతిలో పెన్ను మన చేతిలో ఉంది కదా ఏదో రాయడమే అనుష్పు శ్లోకం ఒకటి పారాయడమే అందరి మోక్షం ఒక్కటే కాదు సాయుజ్యసారూప్యసాలోప్యసామీ ప్యసార్ష్ఠి అనే ఐదు ఐదు పేర్లు గుర్తుకొచ్చాయి నాకు ఇవన్నీ మోక్షంలో భేదాలు ఇవి ఉపనిషత్తులు ఏం చెప్పవు ఈ మాటలు ఉపనిషత్తులు చెప్పే మాటలు కావు ఎనీవే సో ఇది విరజత్వం ఆపేక్షికం తర్వాత సమస్తం అపర విద్యాకార్యం సాధ్య సాధన లక్షణం క్రియాకారక ఫల భేద భిన్నం ద్వైతం అది ఇప్పుడు కొన్ని నామ్స్ ఉంటాయి కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని ఎవరూ కూడా క్వశ్చన్ చేయడం ఆ రూల్స్ బేసిస్ మీద ముందుకు వెళ్తూ ఉంటారు కానీ స్టేట్ కమ్స్ విన్నా పీపుల్ క్వశ్చన్ ది బేసిక్ నామ్స్ డిమ్సల్స్ అప్పుడు ది హోల్ సిస్టమ్ కొలాబ్స్ అయిపోయిందని మనం అనుకోవాల్సి ఉంటుంది సో ఉపనిషత్తులలో వేదాంతంలో కొన్ని నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ ఏమిటంటే యూనిటీ ఇస్ ది ఫైనల్ ట్రూత్ వన్ నామ్ అల్టిమేట్ యూనిటీని బోధిస్తుంది శృతి ఇది ఎలాంటిదంటే రోడ్డు మీద కుడివే న ఎడమవైపు కార్ నడపాలి అనే ఒక నార్మ్ ఎలా అయిందో అలాంటిది అది దాన్ని క్వశ్చన్ చేయకూడదు మీరు ఇప్పుడు ఎవడైనా ఎడమవైపు కారు నడుపుతున్నాడు అనుకోండి అది ఎక్కడ ఎడవైపు కార్ నడుపుతా ఏంటి అలా క్వశ్చన్ చేయరు బికాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై వన్ అండ్ ఆల్ అలాగే ఉపనిషత్తుల దగ్గరకు వచ్చేప్పటికీ యూనిటీ ఇస్ ది అల్టిమేట్ రియాలిటీ దట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ నార్మ్ అండ్ దేన్ డివిజన్ కనుక ఉన్నట్లయితే ద్వైతం భేదము కనుక ఉన్నట్లయితే ఇట్ కెనాట్ బీ ది అల్టిమేట్ దట్ మంచి క్లియర్లీ అండర్స్ కానీ ఇది అంగీకరించని వాటితో మీరు ఏమి మాట్లాడతారు ఇది సంబడీ హుడ్ ఎవెంట్ యాక్సెప్ట్ దిస్ ఇప్పుడు మీరు ఎదరవాళ్ళ ధనాన్ని అపహరించుట తప్పు అని అని కనుక నేను చెప్పాను అనుకోండి అవునండి తప్పానని అందరూ ఒప్పుకుంటారు సపోజ్ ఒక స్మగ్లర్స్ లేకపోతే గుండాల అడ్డాకి వెళ్ళి గబ్బర్ సింగ్ లాంటి వాళ్ళు అడ్డాకి వెళ్ళి ఆ మాట చెప్పాను అనుకోండి అక్కడ వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఆ మాటనే నోబడి విల్ యాక్సెప్టెడ్ ఎందుకంటే యాజ్ ఎ నార్మ్ ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ దర్శ అక్కడ మీరు ధర్మోపన్యాసం చెప్తే ఏమిటి ఉపయోగం అదేవిధంగా ఉపనిషత్తులలో దేర్ ఇస్ ఎ నార్మ్ ఆ నార్మ్ని మెన్షన్ చేస్తున్నారు శంకర్లు శంకర్లు అంటున్నారు దీన్ని పట్టుకుని మోక్షం అంటారు ఏమిటయా ఇది ఇట్ ఈ రిడెన్ రిడెన్ఆర్ వాట్ ఎవర్ ఇస్ రిడెన్ విత్ రిడన్ ఇట్ ఈ రిడెన్ విత్ ప్లూరాలిటీ ఇట్ కెనాట్ బి మోక్ష అంటున్నారు ఆయన అంటే ఒకటి వచ్చి లేదు మోక్షంలో కూడా ప్లూరాలిటీ ఉందని అన్నారు అనుకోండి ఆయన వేలమోహం వేస్తారు ఆయన ఏం సమాధానం చెప్తారు బికాస్ ద మోస్ట్ ఫండమెంటల్ నార్మ్ ఆఫ్ ఉపనిషత్ టీచింగ్ ని యాక్సెప్ట్ చేయని వాడికి వాటి ఆన్సర్ యూ కెన్ గివ్ ఓ చోట బ్రహ్మసూత్ర భాష్యంలో ఓ మీమాంస ఒకటి వచ్చింది మన నాయన్ గారు పాయింట్ వచ్చేశారు నాకు ఇది మీమాంస ఏమిటంటే సాంఖ్యులు సాంఖ్య సిద్ధాంతం ఉంది కపిల మహర్షి యొక్క సిద్ధాంతం చాలా వాల్యూబుల్ సిద్ధాంతం చాలా గొప్ప సిద్ధాంతం సో పూర్వభంటాడు ఏటయ్యా కపిల మహర్షి అంటే చాలా గొప్ప పేరు గలవాడు శిష్యులందరూ కూడా కపిలున్ని అంగీకరిస్తారు కపిలున్నే పూజ కూడా చేస్తారు సో అంతటి మహాత్ముడు ఆయన ప్రతిపాదించిన సాంఖ్య సిద్ధాంతం కూడా చాలా గొప్పది సో ఆయన్ని నీవు అంగీకరించాలి అని అంటారు పూర్వపక్ష అంటే శంకర్లు అంటారు ద్వైతి నోహితే సాంఖ్యా అంట నువ్వు అంతా కరెక్టేనాయా కానీ సాంఖ్యుడు ద్వైతి అంటారు ఏం చెప్పమంటారు దానికి ఆయన చాలా గొప్పవాడానండి కానీ లాంచం పుచ్చుకుంటే పట్టుబడ్డాడు అన్నట్టుగా ఉంది అన్ని విధాలా ఏమీ సందేహం లేదు సమాజానికి బోర్డు సేవ చేశాడు దేవాలయాలు కట్టించాడు రోడ్లు వేయించాడు కాన్స్టిట్యుయన్సీని అద్భుతంగా తయారు చేశాడు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ప్రజాసేవే చేస్తున్నాడు కానీ ప్రారంభం ఆయన ప్రారంభం బాగలేదు మా ప్రారంభం బాగోలేదు ఆయన లబ్ధం పుచ్చుకుంటుంటే కెమెరా మీద పడ్డాడు ఇంకే ఇంకేమీ సపో దానికి ఏమి సపోర్ట్ ఇస్తారు మీరు హౌ యూ కెన్ జస్టిఫై ది దై ఆ విధంగా ఈ సాంఖ్యులు ఉన్నారే శంకరుడే వాళ్లకు సర్టిఫికెట్ ఇచ్చారు సత్పరస్తమో గుణముల యొక్క నిరూపణం కావాలంటే మీరు సాంఖ్యులు తప్ప ఇంకెవరూ అంత బాగా చేయలేదు అని వాళ్లకు సర్టిఫికేట్ ఆయనే ఇచ్చారు తర్వాత ఆత్మ అసంగ అనే విషయాన్ని నిరూపించడంలో సాంఖ్యులు దిట్టలు ఆత్మ అసంగము అనే పాయింట్ని పుణ్యపాపములకు అతీతమైనటువంటి తత్వము ఆత్మ అనే వాళ్ళు చాలా బాగా పట్టుకున్నారు హేవాంతకులు మంచి పాయింట్ పట్టుకున్నారు కానీ వాళ్ల ప్రారంధం బాగులేదు మన కూడా బాగులేదు వాళ్ళు ద్వైతులు ఎందుకంటే ద్వైతికి ఉపనిషత్వాంగ్మయంలో ప్రవేశం లేదు ఇది మహారాజ మార్గం ఇక్కడ యూని అద్వైత అంటే అద్వైత వాడని మీరు అనుకున్నారు స్కూల్ ఆఫ్ థాట్ కాళ్ళు అద్వైత ఫాలో అలా కాదు వన్ హూ హ్యాస్ ది విజన్ ఆఫ్ యూనిటీ వాడి మార్గం ఇది వాడు ప్రవేశించదగ్గ మార్గం భేద దృష్టి వాళ్ళకి ఇక్కడ ప్రవేశమే లేదు ఎనీవే ఆ నార్మల్ ఎలా ఉంటుందో మీకు నేను భాష్యం యొక్క స్వరూపాన్ని చూపించే ప్రయత్నం చేశాను బట్ ఎనీవే శంకర్లు అంటున్నారు వారు వెళ్ళివాడ ఇది మోక్షం అంటారు ఇది ద్వైతం రాజధంటున్నారు అంటే ఇది మోక్షం కాదు మోక్షం కంటే తక్కువది అని చెప్పడానికి మరి ఏ హేతువు అక్కర్లేదు ఇది ఇఫ్ ఇట్ ఈస్ ద్వైతం ద్వైతం అంటే ప్లూరాలిటీ ద్వైతం అంటే రెండు అనుకున్నాయి ప్లూరాలిటీ సో ఇఫ్ ఇట్ ఈజ్ ద్వైతం దెన్ it is not moksha it cannot be moksha adiyayam unnaru so aparavidya karyam anta kuda aparavidya phalam aparavidya jeyata miru sadhinjya samastamo kuda dvaitam it is it is a rida it is full of uh, plurality endukani sadhya sadhana lakshanam సాధ్య సాధన నా పుస్తకం ఒకటి ఉంది సాధ్యము సాధనము అని చాలా మంచి పుస్తకం నా పుస్తకం అంటే పూజ స్వామీజీ పుస్తకం నేను తెలుగులో పట్టుకొచ్చాను చాలా మంచి పుస్తకం సాధ్యము సాధనము అనే డివిజన్ ఉన్నంత వరకు ద్వైతమే అది గోల్ ఇది మీన్స్ మీన్స్ అండ్ గోల్స్ అంటే అర్థం ఏంటి వీడిక్కడ నిలబడి ఉంటాడు పరిచ్ఛిన్న వ్యక్తి వీడికంటే భిన్నంగా ఎక్కడో దూరంగా గోల్ ఉంటుంది ఆ గోల్ వీడు రీచ్ అవ్వాలి ఈ మీన్స్ వీడు పాటించాలి ద్వైతం సాధ్య సాధన సంసారం పేరేది సంసారం అంటే ఏమీ కాదు సంసారం అంటే ఏదో ఇంటి వాళ్ళు ఉళ్ళో వాళ్ళు ధరలు పెరగడాలు లేతే బస్సులు రద్దీగా ఉండడాలు అవి సంసారం అంటాయి అవి కూడా సంసారంలో భాగమే అయినా సంసార శబ్దానికి అర్థం ఏమిటంటే సాధ్య సాధన లక్షణ సంసార అంట సాధ్యాలు సాధనాలు ఉంటాయి కొంత తప్పే ఉందండి సాధ్యాలు సాధనాలు ఉంటే అది కూడా తప్పేనా అంటే తప్పేం కాదు నువ్వు ఆ సాధ్య సాధన పరంపరలో పడి అనంతకాలం కొట్టుకుంటూ ఉంటావు అంతే తప్పు ఒప్పులు మీమాంస కాదు ఇది ఎందుకంటే ఏదో సాధ్యం కనపడుతుంది ఇది మనకి కావాలి సాధ్యం ఈ సాధ్య సాధనాలు ఎలా ఉంటాయంటే వన్ బెడ్రూమ్ ఫ్లాట్లో మకాన్ చేస్తున్నవాడు త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకుంటాడు త్రీ బెడ్రూమ్ ఫ్లాట్లో మకాన్ చేస్తున్నవాడు ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటాడు ఇండిపెండెంట్ హౌస్ తను ఉన్న చోటు సంహౌ ఏదో లోటుంది దాంట్లో దాని నుంచి మరో చోటు ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటుంది అది మనకి లభించాలి నేను కొంతమంది అంటారు ఏదో పెదపకాలంలో పుట్టేవండి తప్పు కాలంలో పుట్టేమో రెండు ఏళ్ల క్రితం పుట్టుండాల్సిందే అప్పుడు అందరూ మహాత్ములు అన్నారు ఒక ఆయన నాతోటి రెండు ఏళ్ల క్రితం రాక్షసులు చాలా మంది ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడున్న కాలంలో ఉన్న మహాత్ముల్ని ఆశ్రయించడం చేతగాక రెండు వందల ఏళ్ల క్రితం గుర్తు ఉండాల్సిందంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఇస్ అలాగే ఇక్కడ హైదరాబాద్ లో ఉండిపోయాం హృషికృష్ణ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఋషికృష్ణుడు ఉంటే అద్భుతంగా ఉంటుందే బట్ మన మనస్సు అక్కడికి వెళ్ళిందనుకోండి ఇదే మనస్సు అక్కడికి మనం పట్టుకెళ్ళామనుకోండి ఇక్కడ విలువెట్టు వెళ్ళలేదు కదా అప్పుడు హృషికేష్ కూడా ఏ అద్భుతంగా ఉండదు కాబట్టి ఈ చోటు తప్ప మరో చోట గొప్పది ఈ కాలం తప్ప మరో కాలం గొప్పది ఈ వస్తువు తప్పు మరో వస్తువు గొప్పది ఇలా ఉంటుంది సాధ్య సాధన ఆ గొప్పది ఏంటంటే అది మనకు కావాలి సాధ్యము దాన్ని పొందటానికి సాధనము వీడు పరిచ్ఛిన్నం వ్యక్తి అల్పుడు ఇది మోక్షమేమిటి ఇది సంసారమే ఇది తర్వాత భేదభిన్నం అని అన్నారు భేదభిన్నం అంటే రెండు పదాలు ఒక్కటే కానీ ఆ ఎన్ఫోసిస్ కోసం సమానార్థక పదాలను వాడతారు భేదభిన్నం ఇట్ ఈస్ డివైడెడ్ బై డివిజన్స్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గుడ్ ఇనఫ్ టు సే అది మోక్షము కాదు ఏమిటి భేద భిన్నం ఏమిటి దీంట్లో డివిజన్స్ ఏమున్నాయి అంటే క్రియా కారక ఫల భేద భిన్నం నువ్వు క్రియని ఓ కర్మని చేస్తావు ఆ కర్మని చేయటానికి కావలసిన సామగ్రిని సంపాదించుకోవాలి కారకాలు దాంట్లో మొట్టమొదటి సామగ్రి కర్త కర్మని చేయటానికి మొట్టమొదటి ఇన్పుట్ ఏమిటండి కర్త ఎవడు కర్త నేను ఫలాపేక్ష కర్త ఫలమునందు ఎవరికి ఆసక్తి ఉంటుందో అది ఫలము సాధ్యము సాధ్యమునందు ఆసక్తి కర్త వాడు కర్త ముందు నిలబడతాడు కర్త నిలబడితే మిగిలిన కారకాలన్నీ వాడు చుట్టూ చేరతాయి ఆ కారకాల సహకారంతో క్రియని అనుష్ఠిస్తాడు క్రియను అనుష్ఠించి ఫలం కోసం ఎదురు ఇది మోక్షం ఏమిటి ఇంత భేదంతో ఉంటేది క్రియాకారక ఫల భిన్నం ద్వైతం ద్వైతం మోక్షం ఎలా అవుతుంది అవదు అని అందరూ అంగీకరించిన మాట అందరూ అంటే ఆ నార్మల్స్ లో అంగీకరించిన మాట తరువాతి కాలంలో శంకరులు కాలంలో ఆయన ఏదైనా ఒక బోధ చేసినా ఎదరవాళ్ళు విన్నా ఆ ఇంటలెక్చువల్ ఆనెస్టీ ఒకటి ఉంది శృతి ఇలా చెప్పలేదు అని ఎవడైనా అంటే మీరు గమనించలేదు రండి మీరు చూపిస్తాను అని శృతి వాక్యాన్ని చెప్పి ఉటంకించి దానికి వివరణ ఇచ్చేప్పటికీ అవునండి పొరపడ్డాను నేను మీరు నాకు గుర్తు చేశారు చాలా సంతోషం అని అంటారు ఈ రోజుల్లో అలా అంటారా ఎవళ్ళు అన్నారు ఒకసారి పొంపుల కమిషనర్ గణపతి గారు గొప్ప విద్వాంసులు ఉండి దగ్గర వేదం జరిగాను ఒకసారి రాణి హైగ్రీవ్ అవధానలు గారని ఇంకో వేద పండితులు కనపడ్డారు నాకు అక్కడ అమలాపురంలో కనబడి ఎలా వేద అంట వరకు వచ్చిందని అంటే ఏదో సంపాదించాము ఏదో వదిలిస్తున్నానండి అంటే నోటికి వచ్చిందా అంటే వచ్చింది ఏదో మనసు అడుగుతా చెప్పు అని ఓ మనసు అడిగారు చెప్పారు దాంట్లో ఓ చిన్న స్వరం మిస్టేక్ చేశాను ఆయన అన్నారు అరే నువ్వు స్వరం తప్పు చెప్పావురా ఆ పాయింట్ దగ్గర నాకేమనిపిస్తుందంటే ఈ తప్పు నువ్వు చెప్పింది కాదు మీ గురువు నీకు తప్పు చెప్పారనిపిస్తుందన్నా ఎందుకంటే తప్పు చేసిన వాడిని బట్టి తెలియదండి తెలిసి వాడికి తెలుస్తుంది ఇప్పుడు మీరు ఏదో మంత్రం చెప్పారనుకోండి నేను వెంటనే ఏమని అడుగుతారు ఎక్కడ నేర్చుకున్నారని నేరు అడుగుతారు ఎందుకని నాకు తెలిసిపోతుంది ఆ దోషాలన్నీ మీది కావు మీకు చెప్పినా ఆయన సరిగ్గా చెప్పలేదో నాకు తెలిసిపోతుంది ఆయన అలా అన్నారు అంటే నేను నేను సిగ్గుపడిపోయాను ఊరుకున్నాను రోజు మూసుకుని ఊరుకున్నాను ఆయన ఊడుకోలేదు మా గురుగారు ఆయన మళ్ళీ ఏదో వేరే కలిసినప్పుడు ఎవండే మీ శిష్యుడు వాడు నాకు కనబడ్డాడంటే కనబడ్డా మంచి శిష్యుడే ఓకే మరి వాడు పనసు ఇలా చెప్పాడు ఏమిటండి అంటే ఆ తప్పు నేనే చేశానండి అన్నారు అని దిద్దుకున్నారు దిద్దుకుని ఇంటికి వచ్చే సహస్ర గాయత్రి జపం చేసుకున్నారు ఎందుకంటే ఆ తప్పు చేసిన దానికి రాయిస్ ఆయనతోటి మీరు నాకు తప్పును చూపించినందుకు నేను మీకు ఎంతయో కృతజ్ఞతను అని పాదాలకు దండం ఈ రకమైన ఇంటెలెక్చువల్ ఆనెస్టీ మీకు ఈనాడు కనపడదు అంచేతనే ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏ వర్క్ అవ్వదు ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు బికాజ్ పీపుల్ ఆర్ every to some uh, their own belief systems nobody is willing uh, to examine uh, what he believes edo belief undi you should examine that belief and finally you can settle idhi this is a matter for belief only there is nothing to be examined here and ankonu edana cheskunte chesthukochu tappey unnadu but a to z a uh, examination inquiry vicharamu lekunadaga ala guddu tho jelo padatukane veli potu untanu ante అది ఏమీ తెలివైన మాట అది ఎనీవే సో ద్వైతం ద్వైతం అని కనుక అన్నారంటే ఇంకా వేరే ఆర్గ్యుమెంట్ ఏమి బికాజ్ హీ ఎక్స్పెక్ట్స్ పీపుల్ టు అప్రిషియేట్ ద బేసిక్ ఫ్యాక్ట్ మోక్షంలో ద్వైతం ఉండదు యూనిటీ సర్వాత్మభావమే మోక్షం ఇంకా సర్వాత్మభావం దాకా రాలేదు ఓహో ఇంకా రాలేదా అయితే అది మోక్షం కంటే తక్కువదే అని సెట్లు చేసేశారు అలాగా तरवदेव य हिण्यगर्भ प्राप्तवसान सो इधराद्याल महाफल अपरा विद्यंत फलावलो अंतमें अक अदेटे हिण्यगर्भलोक प्राप्ति हिण्यगर्भस्था प ఆ ప్రాప్తి ఏదైతే కలదో అది అపరావిద్య ఇవ్వగలిగిన ప్రథమ ప్రథమ సర్వోత్కృష్టమైన ఫలం ఇంతకు మించి ఇంకా అపరావిద్యలో మీకు గొప్ప ఫలం లేదు అని చెప్పి అక్కడి నుంచి పరీక్ష ప్రారంభిస్తారు మనం ఈ ఫలాన్ని కోరుకోవాలా అక్కర్లేదా లేక దీనికంటే ఉన్నతమైనటువంటి ఆత్మవిద్యని మనం పట్టుకోవాలా అనే పరీక్ష అంటారు ఎగ్జామినేషన్ ఇంక్వైరీ దట్ కమ్స్ లేటర్ సో ఆయన శంకరులు అంటున్నారు సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని ఈ హిరణ్యగర్భ లోక ప్రాప్తి అనేది కలదో ఇదియే సర్వోత్కృష్టమైన అపరా విద్యాఫలము అనే అభిప్రాయాన్ని మను మహారాజు కూడా తన గ్రంథంలో చెప్పారు అని ఒక కొటేషన్ ఒకటిస్తున్నారు తనునోక్తం స్థావరాద్యాం సంసార గతి అనుక్రామత మీరు ఈ మను అనే మాట అంటే నేను ఒక పాయింట్ ఒకటి చెప్పాలని అనిపించింది కొంతమందికి మను అంటే కోపం న్యాయమే కూడా ఆ కోపం ఉండడం న్యాయమే కూడా ఎందుకంటే మనువు చెప్పినటువంటి కొన్ని నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి సమాజ విఘటనకి తోడ్పడే నియమాలే కానీ సమాజంలో సమరసతని హార్మోని నిర్మాణం చేయడానికి పనికిరావు అని చాలామంది అభిప్రాయం కానీ చిత్రం ఏమిటంటే అందరూ చాలామంది గమనించని పాయింట్ ఏమిటంటే మనువు కేవలం ఈ కులాల గురించి చెప్పాడని అనుకుని కొంతమంది యొక్క అభిప్రాయం అది తప్పు తర్వాత మనుస్మృతిలో ఈనాడు లోకంలో ప్రఖ్యాతంగా మనుస్మృతి అని పేరిట చలామణి మనుస్మృతి అంతా కూడా మనువు నిర్మాణం చేయబడింది కాదని దాంట్లో అనేక ప్రక్షిప్తాలు వచ్చి చేరాయి హిందూ సమాజంలో హిందూ ధర్మంలో ఇది ఒక పెద్ద దోషం ఏమిటంటే ఆ సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి సంస్కృతంలో అనుష్ శ్లోకాల్లో రాసేసి దాన్ని వ్యాలిడేట్ చేసేసి ఆ రకంగా ఎన్నెన్నో గ్రంథాలున్నాయి శ్రీమద్ రామాయణం పుస్తకం మీరు తీసుకుని గీతా ప్రసవాల పుస్తకం తీసుకుని చూస్తే గీతా పండితులు వాళ్ళు మహావిద్వాంసులు జాగ్రత్తగా సంశోధన చేసి ప్రింట్ చేసిన పుస్తకాలు చాలా స్టాండర్డ్ బుక్స్ గీతాస్ బుక్స్ అంటే దాంట్లో మీరు రామాయణం తీసి చూస్తే దాంట్లో హెడింగ్ ఏమని ముఖ్యంగా మీరు సుందరకాండ తీశారనుకోండి యుద్దకాండ కిష్కినాకాండ తీశారనుకోండి సపోజ్ ఈ యాభై మూడో నుంచి యాభై ఆరో వరకు వాల్మీకి విరచితం కాదు ఇది ప్రక్షిప్తము అయినా కూడా మేము దీన్ని ప్రింట్ చేస్తున్నాము అని హెడింగ్ పెట్టి ప్రింట్ చేస్తాం